దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్తోతుల స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడు మనం ఇక్కడ నడిపించి సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈ లోకంలో ఆయన నమ్మదగిన దేవుడు సర్వసృష్టికి ఆది సముతుడైన పరమ తండ్రికి కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తూ మరి రాతికాల సమయంలో మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క స్టార్ట్ చేసుకుందాం మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మనకు చాలిన దేవుడు ఆయన్ని మరి ఆయనను విధంగా మనం ఉండాల మహిమ ఆయనకే చెందాలి ఘనత ప్రభావములు ఆయన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామనికే చెల్లుటకు మనము ప్రయాసపడాలి ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాము నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ యేసు కృతజ్ఞతలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అయా నా తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచిన ఆయన మమ్మలను సజీవుల కలో ఉంచినందుకు మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు నాయన అయా మేము నమ్మదగిన వరం కాకపోయినా కానీ ప్రభు నువ్వు ఒక్కడు మాకు నమ్మదగిన దేవుడు ఉన్నానాయన మా కొండ మా కోట మా తండ్రి మాకు ధైర్యము నీవే ప్రభువా మీకు స్తోత్రం నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా మామూలను సమకూర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు నాయనా మరి పా ప్రార్థనకు జవాబులు దయచేయండి ఆయన పాటల ధర మహిమ పొందండి వాక్యం ధర మాతో మాట్లాడండి మా జీవితాలను మేము సరిచేసుకోవాలి ప్రభావ ఎందుకంటే మీరు అన్నారు ప్రభు ఆయన మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే తీర్పు పొందరు అని అవును తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా విమర్శించుకోవాలి తండ్రి మమ్మల్ని మేమే విమర్శించుకుంటే మేము తీర్పులోనికి రాము అని మీరు చెప్పారు ఆజ్ఞను మేము పాటించి నీ నామాన్ని గణపరిచేలాగిన మాకు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని మహిమఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏ హోవాధమైనది నీ మార్గం పరిపూర్ణమై నదిని మార్గం ఏబమా యదార్దమై నదిని మార్గం పరిపూర్ణమయ నదిని మార్గం ఏ శత్రువులు నన్ను చూట్నను నరకపు పాశములారి కాటినను నా శత్రువులు నన్ను చూట్ినను నరకపు పాశములారి వరదవలే భక్తిహీనులు పొల్లిన వరద వలే పతిహీనులు పొల్లిన విడవక నను ఎడబాయని దేవ విడవక నను ఎడబాయని దేవా ఏ నా బలమం యదార్థమై నదినీ మార్గం పరిపూర్ణమై నదినీ మార్గం ఏ హోవా మరణ పుట్రులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమ మరణ మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ ఆలయములు నా మొరవినేను తన ఆలయములు నా మొరవినేను అధిరెను ధరని బయకం పముచే అధిరెను ధరని బయకం నా బలమా యథార్థమై నదిని మార్గం పరిపూర్ణమై నదిని మార్గం ఏ పౌరుషము గల ప్రభు కో పింపగ పర్వతముల పునాదులు వనికెను పౌరుషము ప్రభు కో పర్వతముల పునాదులువనికి తన నోటా నుండి వాచినాగ్ని తన నోటా నుండి వాచినాగ్ని దహించి వేసెను వైరుల నిల్లన్ దహించి వేసెను వైరుల నిల్లన్ ఏహో వానా బలమాన్ యదార్దమై నదినీ మార్గం పరిపూర్ణమై నదినీ మార్గం ఏ మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుముల మెరుపులు మెండుగజేసి ఉరుముల మెరుపులు మెండుగజేసి అపజయమిచ్చును అపవాదికి అపజయమిచ్చెను అపవా ఏహోవా నా బలమాం యార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా దయగల వారిపై దయ చూపించును కటినుల ఎడల వికటము చూపును దయ గల వారి పైదయ్య చూపించును కటినుల ఎడల వికటము చూపును గార్విష్ఠుల యొక్క గర్వమునచును గార్విష్ఠుల యొక్క గర్వము అనచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి ఏ నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా నాదీపమును వెలిగించువాడు నాచీకటిని వెలుగుగా చేయును నాదీపమును వెలిగించువాడు నాచీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఏ నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ एडिक गेसी एलम शक्ति तो निप्लू का जेसी एलम शक्ति तो निप रक्षण ना कक्षण कड़क अक्षय पक्षर्चना आ्यन పాక్షో వా నా పలమా యార్థమై నదినీ మాగం పరిపూర్ణమై నదినీ మార్గం ఏ జీవముగలదేవా బహుగాతులకు ఆహనీ ఏ జీవముగలదేవా బహుగాస్తుతులకు అర్హుడ నీవి అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లేలు యాస్తుతి గానము చేసేద హలేలు యాస్తుతి గానము చేసేద ఏ నా బలమా యథార్థమై నదిని మార్గం పరిపూర్ణమై నదిని మార్గం యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా అంటే థ్యాంక్ యూ అన్న ప్రైజ్ రాడు ప్రైజ్ రాడు బ్రదర్ థ్యాంక్ యూ ఎవరు మిమ్మల్ని జీవించండి మరి నేనే ఒక పాట పాడతాను ను నంబో మట్టి బం అవ్బిబంట్టి బొమ్మా నిదేహంను నంబోకు మట్టి బం అవీ బొమ్మా ఒట్టి బొమ్మ మట్టి బొమ్మ శాశ్వతము కాదు దుసుమా చావున కులవునుగా మత్యమైనది క్షయమై నది మరల భువికి చేరిది త్యమైనది క్షయమై నది మరల భూమికి చేరిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మా ఒట్టి బొమ్మ మట్టి బొమ్మా నీటి బూడగ వంటిది నీటి బూడగ వంటిది గడ్డిపోను పోలియున్నది వాడిపోయి రాలు నిపుడు తెలియరాదు నిజమిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒట్టి బొమ్మ క్రామ కోదమదరములకు క్రామ కోదమచ్చరములకు నిలయమునీ దేహము క్రామ కోదమరముల నిలయమునీ దేహము మేలు మరచికీడు చేయు సహజగుణముదీనిది మేలు మరచి కీడు చేయూ సహజగుణముదీనిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మా ఒట్టి బొమ్మ మట్టి బొమ్మా నీవుని సొత్తు కాదు నీవు నీ సొత్తు కాదు విలువ భేటీ కొనబడి ఉన్నావుగా నీవు నీ సొత్తు కాదు విలువ భేటి కొనబడి ఉన్నావుగా నీ దేహముతో దేవుని మహిమ పరచుము నిత్యము నీ దేహముతో దేవి నీ మహిమ పరచుము నీత్యము ఏసే మార్గము ఏ స సాత్యం ఏసే సాత్యము ఏసే మార్గము ఏసే జీవం ఏసే సాత్యము ఏసే నిత్యం ప్రైజ్లో బెదర్ అందరికీ వందనాలు చేస్తున్నాం ఒక పొందినా ఇష్టం దాన్ని మరి ఒక ప్రార్థన ఆగతించండి విడుదల దేండి స్వస్థ దేయండి కౌశాలు తీర్చండి దేవీకృష్ణ ప్రవర్శనం మీరు ముట్టండి శస్సకండి కౌశాలు తీర్చండి మీ సాక్ష్య బిడ్డ కుటుంబంతో రక్షణ పొందాలి శుభా నువ్వే నిజమే తెలుసుకోవాలి శుభం వీరే సాయం నేర్చండి కుటుంబంతో సాక్షిగా ఉండాలి శుభం వీరే సాయం నేర్చండి మన విధంగా అబ్బి కోసం స్వస్సపరిశి ఇచ్చి మనిషి గారు తెచ్చండి రక్షణ మార్గం తెచ్చండి కవశండి విడుదల తెచ్చండి ఉపద్రం పొందాలని చేసాం తండ్రి మరెంట్ ప్రాశ్రం స్వస్యపరండి కవశాలు ఇచ్చండి శుభం ముట్టి స్వస్యపరిశి కవచతిచ్చి ముఖ్యంగా దేవ ఆత్మరక్షణ తెచ్చేయండి కౌచ తీర్చండి ఇష్టమని సాక్షి జయించాలా అది సిద్ధపరచులాగానే మీరు సాయం చేయండి అప్పటికి ఇంకేం అవసరములు ఇచ్చిపో ఏం బాధలు వేసుకో ప్రతి అవసరం లెక్క తీర్చి మరి కుటుంబాలని సాక్ష్యం ఉండాలి స్వభావం ముఖ్యంగా సాక్ష్యం అనేది పంచుకున్నలాగా మీరు సాయం తెచ్చేసి ఒక మూడు కుటుంబాన్ని సిద్ధపరుచుకొని విడుదల మీరు దామని వేసిన ప్రవర్శనం తండ్రి స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా నాయన అయా గొప్ప దేవుడా నమ్మదగినవాడ నాయనా మాకు చాలిన దేవుడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నైనా గడిచిన కాలం కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచి నాయన మమ్మల్ని సజీవ లోకే దేవా మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నీవే మాకు రాజువు రక్షకుడవు కాపరివి ఇమ్ మమ్మల్ని కాచి కాపాడుతున్నాం మహాగణుడ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన ఆకాశం మహాకాశములు పటజాలని దేవుడవు తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభువ నా తండ్రి మరి సుందరరావు బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభువ మరి అతను ఏ బలహీనతన ఏసుక్రీస్తునామంలో కొట్టివేయండి నీ బలము శక్తి నాయన మీ రక్త ప్రోక్షణ కుమ్మరించండి మనిషి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన అబిడెను ముట్టి తాకి స్వస్థత కలగజేసి రక్షణలో నడిపించి నాయన మీ నామానికి మైమతి చెబుడగా సాక్షిగా ఇలా పెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మీకు స్తోత్రం ఎలిషమ్మ గురించి ప్రార్థిస్తుంటున్నాం ఎలిషమ్మ సిస్టర్ గురించి ప్రభు కన్నా ఆపరేషన్ గురించి నాయన బీపీ నార్మల్ ఉండాలా ప్రభు మీరే సహాయం అనుగ్రహించండి ప్రభావ మీరే మొట్టి తాకి స్వస్థత కలగజేయండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ధైర్యం అనుగ్రహించండి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన అలాగే నా తండ్రి ఉదయ సిస్టర్ ఉన్నారు ప్రభా హాస్పిటల్లో నా తండ్రి నాయన ఆ నుంచి విడుదల దయచేయండి గాయం గాయము చేయి వాడవు నువ్వే మాన్పువాడవు నువ్వే నా తండ్రి నాయన గాయములు కట్టి ప్రభు స్వస్థత కలగజేయండి ఏసు క్రిస్తునాంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మరి అన్నీ రాలేదు వాక్యం విషయంలో అందరికీ ప్రేస్త ఏ పాటి దానయా నన్నంతగా హెచ్చించుటకు నేనంతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటి దానయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మాచుటకు కలువరిలో మరణించి నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మా చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప గల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నేనింతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నదరించావు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడవని ఏ సయ్యా విడువను ఎడపాయనని నా తోడై నిలచితివా అందరు నను విడచిన నన్ను విడవని ఏ విడువను ఎడ మాయనని నాతోడైన లజితివా ప్రేమించే మయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప గలదేవా నీ కృపకు సాటి ఏది ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగా దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయ నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్య నాపై కృప ఏ పాటిదానయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికదనే సైయ నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికదనే సైయ నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీ విచ్చిన జీవముకై స్తోత్రము ఏసయ్యా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీ విచ్చిన జీవముకై స్తోత్రము ఏ సయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప గలదేవా నీ కృపకు సాటి ఏది ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా అల్లెలు ప్రైజ్లో నా తాగ సి క్తము ఏసు రక్తము రక్తము రక్తము అమూర్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము ఏసు రక్తము రక్తము రక్తము ఏసు రక్తము రక్తము రక్తము ప్రతిఘోర పాపమును కడుగును మన ఏసయ్యా రక్తము ప్రతిఘోర పాపమును కడుగును మన ఏసయ్య రక్తము మన మన బహదు కములో ముగేనే చమట రక్తముగా మారే బహదు కములో ముగేనే చమట రక్తముగా మారనే యేసు రక్తము రక్తము రక్తము యసు రక్తము రక్తము రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన ఏ రక్తము మన శుద్ధి చేయును మన ఏ రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను ఎస్సు రక్తము రక్తము రక్తము ఎస్సు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూర్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము రక్తము రక్తము రక్తము మహాపరిశుద్ధ చేచును మన ఏసయ్య రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేచును మన ఏసయ్య రక్తము మన ప్రదాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన Thank you, Uncle. Thank you, Uncle. Praise the Lord, Papa, thank you. God bless you. Thank you, Uncle. No, praise the Lord, no? Thank you, Uncle. Thank you, Uncle. Thank you, Uncle. హర్షుధురకు తండ్రి సర్వోన్నతులకు మా దేవ మీకు సమస్త గణత మహిమా ప్రభావాలు చెల్లించుకొని చిన్నాం ఉదయం నుంచి మళ్ళీ కాచి కాపాడి ప్రభా మీ శరత్నాల్లో పాల్గొనే యోగ్యతనికి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలనైనా సురక్షితంగా తను మళ్ళీ ఇంటికి చేసినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి ఈ సాయంత్రం సన్న కొంతసేపు ప్రభు మీ సమయం గడపలు నాశపడుతుండగా మాకులు తెలుగుతున్న ఆశని తృప్తిపరచండి ప్రభా మీ స్వరం విని ఏ ప్రభు అనేకమైన విషయాలు నేర్చుకొని వాటి ప్రకారంగా అటువంటి జీవితం మాకు అందరికి ముఖ్యంగా ప్రభావ మాకు సాక్షిని అనుగ్రహించండి అనేకలతో మేము అది పంచుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని వింటున్న వారి జీవితాలలో ఉప్రవ నూతన కరంజ పశుధనాన అర్చనం తండ్రి ఈరోజు మార్చ్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రివరం క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని ఇరవైవ అధ్యాయాన్ని కొన్ని వారాల నుంచి ఉన్నాము సరే ఈరోజు కొంచెం లేట్ రావడం జరిగింది దూరం నుంచి కాబట్టి తర్వాత ఈ స్కై కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది నాకు ల్యాప్టాప్ లో అందుకని మొబైల్ నుంచి చేయడం జరుగుతుంది సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రభు సహాయకుడు టెక్నాలజీ నాలెడ్జ్ ఇచ్చిండు అర్థం కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే ఆ యొక్క నడిపింపు దయచేసిండు దేవుడు కాబట్టి దేవునికి బంధనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మనం ఉంటుంది ఖచ్చితంగా కాలము బహులోనికి ఎటువంటి దుస్థితి పడుతుంది అనేది మనము పంతొమ్మిదవ అధ్యాయం వరకు ధ్యానించినాం బబులోనికి సంబంధించిన బోధ పద్నాలుగవ అధ్యాయం తర్వాత ఆరంభమవుతుంది పదిహేనవ అధ్యాయం నుంచి మొదలుకొని పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఎటువంటి దుస్థితి పడుతుంది మనం చూస్తున్నాం తర్వాత ఇరవైవ అధ్యాయంలో సైతానికి ఎటువంటి దుస్థితి పడుతుంది మనం చూస్తున్నాం ఆయన నీతిగల న్యాయవాది కాబట్టి ఆయన మొదట దేవుని ఇంటికి వెళ్తానే తీర్పుని ఆరంభిస్తున్నాడు ఆ విధాలను మనం అన్ని ఆ ఆరు బూరలకు సంబంధించిన బోధలో ధ్యానించినము ఏడవ బూర అంటే సమాప్తం అట్నే ఏడు పాత్రలు ఏడు ముద్రలు ఇవన్నిటి గురించి ధ్యానిస్తా ఉన్నాము ఏడవ బూర ఊదినప్పుడు సమాప్తమైన అనిపిస్తున్నాం కాబట్టి అన్ని ఏడు ఏడు ఏడు ఆరు ఆరు ఆరు అంటే సైతాను ప్రజలకి సాదృశ్యం అట్లనే ఏడు ఏడు ఏడు అంటే దేవుడి బిడ్డలకు సాదృశం అని మనం కొంతకాలం కిందట ధ్యానిస్తా ఉన్నాం సైతానుడు వాణి ప్రజలని వాడు ఆరు ఆరు ఆరు అనే సంఖ్యతో ముద్రించుకుంటానని నేను చూపించిన వాటికి సంబంధించిన ఎన్నో మర్మాలు మనకి దేవుడు బయలుపరిచి ఎందుకంటే బైబుల్ చూపిస్తుంది అది అది కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు అని రాయబడిందని దానికి ఒక సంఖ్య ఎందుకు వెళ్తుంటో ఈరోజు మనకు తెలియదు కానీ తెలుగు బైబుల్ అనే ఉంది ఫూట్ నోట్స్ లో ఆరు వందల అరవై ఐదు అని కాబట్టి ఆరు వందల అరవై ఐదు కరెక్టా లేక ఆరు వందల కరెక్టా లేక ఇంగ్లీష్ బైబుల్ చెప్పబడినట్లు ఆరు మరియు ఆరు అని రాయబడింది అంటే సిక్స్ హండ్రెడ్ అని రాయబడింది ఏది కరెక్ట్ అనేది కొన్ని దీర్ఘంగా మనం రికార్డింగ్స్ చేసినాం కొన్ని గంటల రికార్డింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఒప్పుకుంటే రోజన్నా హాలిడే రోజు వాటన్నిటినీ పెట్టుకొని వింది ఒక బడికి పోతున్న స్టూడెంట్ లాగా వాటిని నేర్చుకోండి ఇంకా వేరే అవకాశం లేదు మీకు ఎందుకంటే ఇవన్నీ చెప్పబడ్డాయి ఆల్రెడీ ఇవన్నీ బయలుపరచబడ్డాయి ముద్రలు విప్పబడ్డాయి దేవుడు మనకి వాటన్నిటినీ చూపించేసిండు ఇంకా స్పెషల్ గా కొత్తగా వాటిని చూసేటిది మనకి ఏం అవకాశం లేదు ఒకవేళ దేవుడికి ఇంకా మరి విశేషంగా లోతైన అనుభవం ఇస్తే మటుకు అక్కడి నుంచి నువ్వు ముందు పోవచ్చు ఇవన్నీ అంతే నాకు ఒక దశ వరకు బయలుపరచబడ్డాయి నేను రిలీజ్ చేసుకున్నాను మీకు ఇంకొక దశ నుంచి బయలుపరచబడితే మీరు వాటిని ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే బైబుల్ అంతా ప్రొగ్రెసివ్ ప్రాఫెసీ లేక బైబుల్ జ్ఞానం అనేది ప్రొగ్రెసివ్ జ్ఞానం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం అది ఏబీసీడీస్ అయితే ఈరోజు చెప్పబడుతున్న వాక్యాలు ఎక్స్ వైజెడ్ అంటే సంపూర్తి ఏబీసీడీలు అంటే చిన్నపిల్లలకు సంబంధించింది ఎక్స్వైజెడ్ అంటేనేమో పెదవులకు సంబంధించింది కాబట్టి నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ బీసీ దశలో ఉంటే ఆ దేవుని ఎందు నమ్మికొంచిన వాడవు అన్నట్టు కానీ ఎక్స్వైజెడ్ దిగినవంటే నువ్వు ఆత్మలో పరిపక్వం చెందిన వాడవు పరిపక్వం చెందినదనవు దాని తర్వాత నీ ఆత్మీయ జీవితం సంపూర్తి అయినప్పుడు ముఖాముఖిగా చూడడము దేవుదంతం సంభాషించడము అటువంటి స్థితికి నువ్వు ఎదుగుతావు కాబట్టి ఇవన్నీ ప్రభు వ్యూహాను భక్తికి బయలుపరిచేడు అతనికి కొన్ని అర్థం కాలేదు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మటుకు వీటిని రాసి భద్రపరచమన్నాడు మన కాలం వరకు ముద్రలు వేయదని చెప్పిండు కాబట్టి మనం అర్థం చేసుగలుగుతున్నాం కాబట్టి పోయిన వారము ఇరవయ అధ్యాయంలోని ఉపోద్ఘాతాన్ని మనం చూస్తా ఉన్నాము తర్వాత రకరకాల అంశములు ఒక్కొక్క శీర్షిక మనం వాటిని చూస్తా ఉన్నాము ఈరోజు మొదటిదిగా ఇరవయ అధ్యాయము మొదటి ఆరు వర్షాలుగా మనం చూడబోతున్నాం విషమైన ఒక ముఖ్యమైన అంశము అదే వెయ్యేండ్లు పెళ్లి సంవత్సరములు లేదా వెయ్యేండ్ల పరిపాలన అంటారు చాలా మటుకు బైబుల్ రియాలజీ స్టడీస్లా బైబుల్ స్టడీస్ లో ఈ వెయ్యేండ్ల పరిపాలన వెయ్యేండ్ల కాలంలో ఏం జరుగుతుంది ఇది ఎప్పుడు వెయ్యి ఎప్పటిది ఇవి జరిగిపోయినాయా జరగబోతున్నాయా జరుగుతున్నాయా అవి మనం చూసినాం కదా పోయిన వారం మొదటిదిగా ప్రీ మిలేనియలిజం అంటారు అని తెలుగులో మనం తెలుగులో కూడా మనం చూసిన వాటిని ప్రీ మిలేనియలిజం అంటే వెయ్యేండ్లకు ముందు అని అర్థం యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు ఎప్పుడు అంటే వెయ్యండ్లకు ముందే అని ఒక బోధ ప్రపంచాత్మకంగా రెండవ బోధ వెయ్యేండ్ల తర్వాత అని మూడవ బోధ అసలు వెయ్యిండ్లు అనేది సాదృశ్యమైంది చిహ్న చెప్పబడింది నిజమైన వెయ్యండ్లు కాదు అని కూడా ఒక బోధ ఉంది ప్రపంచాత్మకంగా అంటే సహస్రాబ్దపు అంటాం అంటే వెయ్యేండ్లు అంటే సహస్రాబ్దపు అంటాం పూర్వ సహస్రాబ్దపు రాజ్య సిద్ధాంతం అంటే ప్రీ మిలియన్ నిజం అంటాం ఆ పర సహస్రాబ్ద సిద్ధాంతము అంటే వెయ్యేళ్ళ తర్వాత ప్రభు తిరిగి రాని ఉన్నాడనేది మూడవదిగా సహస్రాబ్దము లేదనే సిద్ధాంతం అంటే అసలు లిటరల్ గా అంటే ప్రకృతి సహజంగా వెయ్యేండ్లు కాదు అని చెప్పబడే బోధ కాబట్టి అనేక పర్యాలు మనకి బయలుపరచబడ్డప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తా ఉంటాను నువ్వు దేన్ని నమ్ముతున్నావు దేన్ని అందుకు విశ్వాసం ఉంచినావు నీ సొంత ధ్యానం ఏం జరుగుతుందంటే ఏదో ఒక స్థితిలో ఏదో ఒక దాన్ని ఒప్పగక తప్పదు నువ్వు నువ్వు ఏంటంటే ఏదో ఒక దాని దగ్గర నువ్వు లేకపోతే ఎక్కడున్నావు కూడా నీకు తెలియదు అదే రీతిగా ప్రీ ట్రీబ్ ర్యాప్చర్ డ్యూరింగ్ ర్యాప్చర్ పోస్ట్ ట్రీప్ ర్యాప్చర్ అనే బోధ మనం కొంతకాలం దగ్గర ధ్యానించడం ఫ్రీ ట్రిప్ అంటే శ్రమలకు ముందు సంఘం ఎంత పడుతుందన బోద శ్రమల కాలంలో మధ్యలో అంటే మూడున్నర సంవత్సరాల తర్వాత మధ్యలో ఏడు సంవత్సరాలు శ్రమలు అంటే మూడున్నర సంవత్సరం మధ్యలో అంటే మూడున్నర సంవత్సరాలు ముగింకాగానే పక్కిన మూడున్నర సంవత్సరాల శ్రమలు అనుభవిస్తారు అది డ్యూరింగ్ ఫ్రీ ట్రిప్ ర్యాప్చర్ డ్యూరింగ్ ట్రిబులే డ్యూరింగ్ డ్యూరింగ్ స్ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటాం మూడవదిగా పోస్ట్ ట్రిప్ ర్యాప్చర్ అంటాం అంటే పోస్ట్ ట్రిప్లు అంటే శ్రమలు ఆ దినముల శ్రమలు ముగిసినాక అని అంటాడు కదా మనప్రభు పోస్ట్ ట్రిప్ ర్యాప్చర్ అంటాడు ఆ దినముల శ్రమాలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతి నక్షత్రములు రాళ్ళును అని చెప్తుంటాడు అది పోస్ట్ ట్రిప్ ర్యాప్చర్ అని చాలా మంది నమ్ముతా సరే నువ్వు ఏ బోధ నమ్ముతావు అనేది మీకొప్ప చెప్తున్న ఎందుకంటే ఏది కూడా బలవంతం ఉండదు కదా కానీ నేను మటుకు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను అనేక మందికి చూపించిన కూడా నేను పోస్ట్ ట్రిప్ ర్యాప్చర్ నమ్ముతాననేసి నేను చెప్పిన అనేక పర్యాదు ఎందుకంటే కడబుర రోగినాంకనే అని ఆరంభమైతే వాక్యాలు పునరుద్ధానానికి రిజర్వేక్షన్ అంటాం ఇంగ్లీష్ లో పునరుద్ధానానికి ర్యాప్చర్ చాలా తేడా ఉంటుంది బైబుల్ పునరుద్ధానాన్ని సాధి సూచిస్తూ ఉంటుంది ముఖ్యంగా మొదటి దశ రాష్ట్ర చూస్తాం అది పునరుద్ధానం సంబంధించిన బోధ నాలుగవ అధ్యాయం కానీ దాన్ని ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ అని అనేకులు దాన్ని ప్రకటిస్తూ ఉంటారు దానికి సంబంధించిన ఆధారాలు ఎన్నో చూపించిన నేను వీడియో రికార్డింగ్స్ కూడా మనం ఉన్నాయి యూట్యూబ్ లో చాలా కాలం కింద నాలుగు సంవత్సరాల క్రితం వీడియోస్ అవన్నీ అందులో ఈ సంఘము ఎత్తబడట అన్న బోధ ఎప్పుడు ఆరంభమైంది ఎందుకంటే కొన్ని బోధలు మోసకరమైన బోధలు సంఘాన్ని మోసంలోకి నడిపించిన బోధలు ఎన్నో ఉన్నాయి అందులో ఇది ఒకటి అనేది మనం చూసినాం ఎత్తబడం ముందా లేదా అనేది ఒక బోధ అయితే అది శ్రమలకు ముందే ఎత్తబడుతుందా శ్రమల తర్వాత ఎత్తబడుతుందా శ్రమలకు మధ్యలో ఎత్తబడుతుందా అనేది మూడు రకాల మతపరమైన గుంపులు అంటే మొత్తం నాలుగు గుంపులు ఉన్నాయి నాలుగు మతాలుగా విభజింపబడింది ఇక్కడ శిక్త మీరు వచ్చి ఎవరుని అడిగినా కానీ చెప్తారు శ్రమలకు ముందే నేను ఎత్తబడతా అని మళ్ళీ శ్రమలకు ముందే ఎత్తబడితే సంఘము ఎక్కడుంటది అంటే విడపడ్డ వారంతా ఏం జరుగుతుంది వాళ్ళకి ఎవడు సువార్త చెప్తాడు మంచాలంతా ఎంత పడితే శ్రమలలో ఉన్నవానికి ఎవడు సువార్త చెప్తాడు వాడు నశించుకోవాల్సిందేనా దేవుని దృష్టి అది కాదు కదా దేవుని తలంపు తల ఆయన ఆయన ప్రణాళిక అది కాదు కదా ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి కడబు మ్రోగినప్పుడు మీరు మార్పు చెందుదురు అన్నాడు మొదటి కొన్ని రాష్ట్రపత్రిక పదిహేనవ అధ్యాయంగా కాబట్టి కడబూరా అంటే ఏడవ బూరా అదే మొదటి దశ పత్రిక నాలుగవ దేవంలో అతను అంటాడు దేవుని బూరతో ప్రభు దిగవచ్చును ఏ బూరా అక్కడ కడబూర అని ఇక్కడ మొదటి బూర అంటాడా కొడంతీర్లో అని చెప్పి దశవ పత్రిక వచ్చినప్పటికీ మొదటి బూర లేక రెండో బూర మూడో బూర నాలుగు ఐదు ఆరు అంటాడా కాబట్టి దేవుని బూర ఒకటే చివరికి ఆ బూర వినిపించినప్పుడు మృతులందరూ ఆస్వాదం విని సమాధుల నుంచి బయటికి వస్తారు అన్న బోధ కూడా మీకు తెలుసు కాబట్టి వీటన్నింటి బహుసరిగా పరిశీలించి స్వీకరించడం వల్లనే నీ విశ్వాసంలో ఉండగలవు లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ దినము ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎందుకు నిలబడ్డప్పుడు నీ పరిస్థితి మూతగా ఊహించుకోండి ఎటువంటి ఆత్మీయ ఎటువంటి దైవికమైన జ్ఞానాన్ని పోలి ఉన్నవు నువ్వు మోసము అంటే ఇదే కదా ప్రపంచాత్మకంగా మోసం ఉంటుందని మొదటి రెండవ దేశం రాష్ట్ర పత్రికలు చూసినాం మొదట భ్రస్టాత్వం సంభవించాల దాని తర్వాతనే ఆయన రాకడా యుగాంతం కాబట్టి ఇది మోసానికి సంబంధించిన విషయాలు ఈరోజు మనం బహుదీర్ఘంగా చూడబోతున్నాము ఒకసారి చూడండి ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చినాం దానికి ముందేం జరిగిందని గతంలో చూపించిన ప్రటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం వచ్చినప్పటికీ ఆయన మహాబౌలోనికి తీర్పు తీర్చినాక ఆయన తన పెళ్లి కుమార్తె కొరకు దిగి రావడము దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం చూడబోతున్నాం పెళ్లి కుమార్తె తను స్వీకరించినాక ఏం జరుగుతుంది అనేది ఘటసర్పానికి జరగబోయే శిక్ష అన్నట్టు చూడండి మొదటి వచనం కటంగంధము ఇరవై అధ్యయమో మొదటి వచనం మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవిల గల తాలపు ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి కాబట్టి ఒక దేవదూత పరలోకం నుండి దిగి వస్తున్నాడు దేనికి సంబంధించింది అగాధం యొక్క తాళపు చెవి అయితే ఈ సమస్య సృష్టి మీద అధికారం పొందుకున్నవారు ఎవరు అన్నప్పుడు ఏ స్లో అని కాబట్టి అగాధం యొక్క తాళపు చెవి అంటే అది అధికారం కదా నరకం మీద కూడా తనకి అధికారం ఉంది అన్న పర్లోకం అందే భూమి అందే కానీ భూమి తిండే కానీ ఆయనకున్న ఆ నామానుకున్న అధికారం ఇంత ఆధిక్యత దేనికి లేదని కూడా మనకు తెలుసు వాక్యం కాబట్టి దేవదూత పదవును దిగివచ్చుట చూచి అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాధనను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరంలో వాడిని బంధించి అగాధంలో పడవేశాను కాబట్టి బైబిల్ అంతట్లో మనం చూస్తాం సైతానుని ఓడించిన వాడు ఒక మికాయల్ దేవదూతని ఇంకెవరు ఓడించలేకపోయినారు గాబ్రియల్ దూత కూడా వాడిని ఓడించలేకపోయిందని మనం చూస్తాం దాని గ్రంథంలో గాబ్రియల్ దూతని వాడు అట్టగించండి అని మనం చూస్తాం దాని గ్రంథంలో ఎందుకంటే గాబ్రియల్ దూతకున్న పరిచర్య వేరే లూసిఫర్కున్న పరిచర్య వేరే మికాయల్కి ఇచ్చిన పరిచర్య వేరే వీళ్ళందరూ ప్రధానులు ప్రధాన దూతలు వీళ్ళందరూ గాబ్రియలు కేవలము వర్తమానము తీసుకొచ్చేవాడు కానీ మికాయలు ఆయన సైన్యాలకి కెప్టెన్ లాగా ఉంటాడు ఆయన సైన్యాన్ని నడిపించేవాడు ఆయన లూసిఫర్ వాడు వాడి పరిచర్య మీకు తెలిసో ఒకప్పుడు దేవదూత లాగా ఉన్నప్పుడు వాడి పరిచర్య దేవుణ్ణి శృతించడానికి అనేకలని ఆరాధనలో నడిపించేవాడు కానీ వాడు పడిపోయినట్లు మనం చూస్తాం దేవుడు ఎంతగానో గంభీరంగా అలంకరించాడు లూసిఫర్ అని మనం చూస్తాం కదా దేహెచ్కల్ గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యయంలో కాబట్టి అతన్ని అలంకరించిన విధానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చిండి ఆ దేవతకి ఆ దేవదూతకి కానీ అంతగా ప్రాధాన్యత ఇస్తే కూడా దేవుణ్ణి దూషించింది దేవునికి వ్యతిరేకంగా ఆ దూత క్రింద మనం చూస్తాం మికాయల దూత ద్వారా కాబట్టి ఈ మొదటి వచనంలో మనం చూస్తున్నట్లు ఈ దేవదూత మికాయిల్ దూతన ఇంకెవరన్నా ఒక సూచన మీ కళని నేను జ్ఞానిలందరూ చూపించిన గావెరెల్ దూతని విడిపించడానికి మికాయల దూత రావాల్సి వచ్చిందని మనం చూపించిన కానీ ఇక్కడ ఈ దూత మికాయల దూతన్నా ఇంకెవరన్నా అనేది నేను ప్రశ్నిస్తున్నా మీకు బంధించి ఆ యొక్క పడవేసే అంత శక్తి దేవదూత ఎవరు దీన్ని ప్రకృతి సహజంగా చూస్తారా మీరు ఆత్మీస్థితులు చూస్తారా నేను నీకే ఉప చెప్తున్నాను కానీ ఇక్కడి నుంచి మూడవ అష్టంలో ఆ వెయ్యి సంవత్సరములు గడుచు ఇక జనములను బోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలేను అయితే ఇక్కడ రెండు సమయాలకు సూచిస్తున్నాడు అన్నట్టు ఒకటేంటంటే వెయ్యి సంవత్సరంలో సైతాను స్పందించు ఈ దేవదూత అగాధంలో పడవేసి పండించిండు వెయ్యి సంవత్సరాలు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండా అన్న ఒక సూచన ఇచ్చిండి ఇక్కడ వాక్యంలో అంటే వెయ్యి సంవత్సరాలకు ముందు జనములను మోసగిస్తా ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచి మోసగిస్తుంది మనుషులని చెప్పండి ఎవరు చెప్పగలరు ఎన్నో సంవత్సరములు మోసగించండు కదా వాడు గొప్ప గొప్ప ప్రవక్తలనే మోసగించట్టు చూపించిన బైబుల్ ఎన్నిసార్లు రాజుల గ్రంథంలో చూస్తాం మనం ఎన్నిసార్లు మంచి మంచి ప్రవక్తలని మోసగించినట్లు మనం చూస్తూ ఉంటాం వాడు ఈ రోజు కూడా మోసగిస్తున్నాడు కానీ ప్రపంచం అక్కడ వాటి ఏమంటే జనములను మోసపరుచుకున్నట్లు అంటే అంతకుముందు వాడు మోసపరచండు ఎందుకంటే వాడు మోసగాడని మనకు తెలుసు అయితే ఈ వెయ్యి సంవత్సరంలో ఎప్పుడు ఆరంభమైనాయి అనేదే ఎప్పుడు ఆరంభమవుతుందని కొంతమంది అంటారు అంటే భవిష్యత్తులో ఎప్పుడు జరగబోతుంది అని కొంతమంది మరి కొంతమంది లేది ఆల్రెడీ జరిగిపోయిందని కొంతమంది కాబట్టి ప్రీ ట్రిప్ పోస్ట్ ట్రిప్ నో ట్రిప్ లేదా ప్రీ మిలియనలిజం పోస్ట్ మిలియనలిజం నో మిలినలిజం ఈ మూడు బోధల గురించి నేను కొంచెం క్లుప్తంగా మీకు చూపించినాను ఇప్పుడు మటుకు ఒక క్లూ ఇస్తా మీకు కాబట్టి మీరే దీన్ని గ్రహించాలా ఏంటంటే ఈ వెయ్యి సంవత్సరంలో ఎప్పుడు ఆరంభమైనవి అనేది బైబుల్ కామెంట్స్ లో చాలా మంది వీటి గురించి విశీకరించరు కానీ దేవుడు మనకు బయలుపరిచే విధానంలో చూడండి ఒకసారి దానియల గ్రంథము రెండవ అధ్యాయం నేను మీకు చూపిస్తాను ఒక సూచన కాబట్టి బహుజాగ్రత్తగా వీటిని పరిశీలించండి ధ్యానించండి ఇంకేమైనా ఏ రూపంలో దేవుడు మీకు బయలుపరిస్తే వీటిని వాట్సాప్ గ్రూప్ కూడా ధ్యానించచ్చు మీరు మెసేజెస్ పెడితే ఎవరన్నా దానికి కామెంట్స్ రాయొచ్చు ధాన్యల గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో మాట్లాడుతుండే ఒక విషయం చూడండి ఆ రాజుల కాలములలో పట్లోకి ఉన్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి దానికి ఎన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పుకున్న రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగంలో వరకు నిలుచును కాబట్టి ఒక రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అది కొన్ని రికార్డింగ్స్లో మీరు గతంలో చూసినారు కూడా చరిత్రాత్మకంగా చూస్తే ఈ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు ఆరు అని నేను మీకు చూపించిన రెండు అంటే ఏస్లో ముందు జరిగినవి ఏశ ముందు ఆరు దేశాలు ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించడం నేను మొదటిదిగా ఐగుప్తు రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది దాని వైభవం ఈరోజు కూడా కనిపిస్తూ ఉంటుంది రెండవదిగా అషురు రాజ్యం అషురు రాజులు ప్రపంచాన్ని పరిపాలించేట్టు మనం చూస్తూ ఉంటాం వారి తర్వాత వచ్చింది బబ్లోను రాజుల కాలం బబులోను రాజ్యం బబులును రాజ్యం తర్వాత వచ్చింది ఎవరు పారసిక రాజ్యం పర్షియా అంటారు ఇంగ్లీష్ లో పారిసిక రాజ్యం నాలుగవది వీరి తరత వచ్చింది గ్రేకియుల రాజ్యం లేక గ్రీసు దేశస్తుల రాజ్యం గ్రీసు పరిపాలన అలెగ్జాండర్ కాలం నుంచి ఆరంభమైంది గ్రీసు పరిపాలన తరత వచ్చింది ఆరవది రోమా సామ్రాజ్యం ఈ రాజ్యాలకు సంబంధించిన ఆత్మీయ చిహ్నాలని నేను మీకు చూపించిన ఐగుప్తి దేనికి సంబంధించింది అశురు దేనికి సంబంధించింది పబులును దేనికి సంబంధించింది పారసికా దేనికి సంబంధించింది గ్రీస్ దేనికి సంబంధించింది దాని తర్వాత రోమా దేనికి సంబంధించింది ఏది సర్పము ఏది తేళ్ళు అని నేను మీకు చూపించిన ఇవి ఎక్కడైతే ఉండో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఎందుకంటే ఇంటర్నెట్లు లేవి ఇవి దేశము తేళ్లకు సాదృశ్యం పలని దేశము సర్పములకు సాదృశ్యం అని ఎక్కడ కనిపించం మనం ఎట్లా గ్రహించగలిగినామంటే జేమ్ సాంగ్ నంబర్ చూడగలిగినాం కాబట్టి వాటిని గ్రహించగలిగినాం అంత డీటెయిల్ గా రీసెర్చ్ చేయడం బహు కష్టము ఎంతో సమయం కావాలని నీకు ఎంతో ప్రాబ్లం జీవితాం కొన్ని గంటలు పెట్టాల్సి వస్తుంది వాటి మీద నీకు అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు కానీ ఈరోజు నెల మటుకు అవకాశం ఉండదు అని చెప్తున్నా ఒకనొక టైంలో ఇచ్చిన అవకాశం దేవుడు మళ్ళా నీకు ఇవ్వడు ఈరోజు వాక్యం చెప్తున్నా దీపం ఉండగానే ఇల్లు చక్క అనేక పర్యాలను చెప్తా ఉంటారు అయిన ఎవడు దాన్ని పాటించండు దీపం ఆరిపోయినాక నువ్వు ఎట్లా చక్కపరుచుకుంటావు ఇంటిని ఈరోజు అందరూ శ్రమల పాల్గడానికి కారణం అదే కష్టాల పాల్గొనడం కాదే అప్పుల పాల్గడం అదే కారణం దీపము ఉండగా ఇల్లు చక్కపరుచుకోలేకపోవడం వల్ల జరిగే అనర్థాలు దేవుని వాక్యం కూడా అంతే వయసు మళ్ళినా కూడా దర్శనాలు లేవు కళలు లేవు ఆయన స్వరం లేనే లేదు పొరాలు పొందుకోవడమే లేదు ఏ రీతిగా ఆయన కీర్తులు సాక్షిగా జీవించగలవు నువ్వు రక్షణ పిలిపిస్తే మనుషులు నిజంగా రక్షణకు వస్తుండ్రా ఎందుకంటే ఆత్మీయ స్థితి అధికారము అంతగా ఎదుర్కోలేదు పొందుకోలేకపోయినావు ఆత్మీయ ప్రపంచంలో ఆ సామ్రాజ్యాలలో ఆత్మీయ సామ్రాజ్యంలో నీకొక ఆధిపత్యం ఇవాళ దేవుడు అప్పుడే ఆ అక్కడున్న ఆత్మలు నేను గుర్తించగలవు నీ మాట వినగలవు అటువంటి ఆత్మీయ అనుభవంలోనికి పోవాలంటే లోకాతీతంగా జీవించే వారికి హండ్రెడ్ పర్సెంట్ అసాధ్యం అది ఇంకా శరీర వ్యామోహాలకి బానిసలైపోయి జీవించే వాళ్ళకి అవి అసాధ్యం అన్నట్టు కండ్లకు ప్రపంచాలు ఉన్నాయి అందులో అడుగుబెట్టాలని నేను ఆ అనుభవము ఈ శరీరంలో ఉన్నంత వరకు నేను ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోవద్దు అన్న తపన కలిగిన జీవితం వేరేగా ఉంటుంది లేకపోతే మనల్ని తెల్లవారు ఈ లోకంలో ఎట్లా సంపాదించుకోవాలి ఏది సాధించుకోవాలి ఏమి తిందుమా ఏమి త్రాగుతుమా ఏమి ధరించుదమా అన్న జీవితం అన్నట్టు మనం అట్లాడడానికి వీల్లేదు కాబట్టి తండ్రి మాట్లాడుతున్న మాట మన దేవుడు తండ్రి దేవుడు ఏమంటుండే ఆ రాజుల కాలంలో అంటే ఈ ఆరుగురు రాజుల కాలం అంటే ఐగుప్తు అసూరు నేను చూపించిన గతంలో రికార్డింగ్స్ లో ఐగుప్తు రాజ్యము ఆరంభమైనప్పుడు అది ముగించక ముందే అసూరు రాజ్యం ఆరంభమైందని చూపించిన అంటే ఈ రెండు కలిసి నడుస్తూ ఉంటాయి చరిత్రలో తర్వాత అశురు కాలము పరిపక్వం చెందినాక దాని పాపులారిటీ తెగిపోయే కొద్దీ బబులు రాజ్యం ఆరంభమవుతుంది అది గంభీరమైన రాజ్యం ప్రపంచంలో ఎన్నెన్నో వింత రకమైన విషయాలు కనుక్కున్నారు వాళ్ళు గోడ గడియారమే కానీ ఇంకా రకరకాల వస్తువులు కనుక్కున్నారు వాళ్ళు అది చెప్పనవసరం లేదు బబులు కాలము పరిపక్వం చెందినాక నెవ్వుకొద్దిసరి కాలం తర్వాత వారికి కుమారుడు వస్తాడు తన కుమారుడు వచ్చినాక ఆ రాజ్యం కూలి మనం చూస్తూ ఉంటాం చరిత్రలో దాని తర్వాత పర్ష పారసిక రాజులు రావడం దాన్ని పరిపాలించడం చూస్తూ ఉంటాం ప్రపంచాన్ని ఆ పారసిక రాజ్యంలో ఆ పాపులారిటీ దిగిపోగానే గ్రీసు దేశస్తులు రావడం అలెగ్జాండర్ వచ్చి ప్రపంచాన్ని పరిపాలించడం చూస్తూ ఉంటాం బీజం పొందడం యుద్ధాలు గెలవడం దాని తర్వాత తర్వాత రోమా సామ్రాజ్యం లేక నెరో చక్రవర్తి సీజర్ చక్రవర్తి గల మీరు విధింటారు చరిత్ర వీళ్ళెంతో కఠినంగా ప్రపంచాన్ని పరిపాలించట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ రాజుల కాలంలో అంటే ఆరు రాజ్యాలు ఇది ఈ రాజుల కాలంలో దేవుడు ఏడవ రాజ్యాన్ని స్థాపిస్తా అదే పర్లోక రాజ్యం ఎప్పుడు ఆరంభమైంది చెప్పండి బాప్తిజం నుంచి యోహాను ప్రకటించిన దినం అది పర్లోక రాజ్యము సమీపించింది అని ఆరంభించిండి ఆయన ఎప్పుడు సమీపించింది రెండు సంవత్సర క్రితం చెప్తున్నాడు పండువ రాజ్యము సమీపించినది మార్మల్స్ పందండి అని ప్రకటిస్తూ అరణ్యంలోని ఒక కేక అయితే పండువ రాజ్యము ఎప్పుడు ఎప్పుడు ఆరంభమైంది అన్నప్పుడు అది సమీపించింది కానీ ఎప్పుడు ఆరంభమైంది ఎప్పుడు ఆరంభమైంది ఈ రాజుల కాలంలో అంటే ఐగుప్తు కాలంలోనే ఆరంభమైంది ఒక చిన్న గుంపు నిరగమకాండ పండుగల మనం చూస్తాం హస్త పండుగ చేసుకుంటున్న గుంపు అది అది దాని తర్వాత మనం చూస్తూ ఉంటాము అశురు రాజుల కాలంలో ఆ రాజ్యం ఆరంభమై బ రాజుల కాలంలో దావి దానియల ద్వారా అది ఆరంభమైంది చూస్తాం క్షద్రగ్ మిషక గభ్యుల కాలంలో వారి కాలంలో అది ఆరంభమైంది వారి ప్రార్థన జీవితాలు ఎరితిగా వాళ్ళు ఈ లోకపు రాజ్యం మీద అధికారం పొందుకున్నారు దానియలు అంటే అందరూ ఆయనను సాక్షాంగ నమస్కారం చేసేవాళ్ళు రాజు కూడా నెప్పు కంది రాజ్య కూడా ధాన్యాలు కాళ్ల మీద పడి నమస్కరించిన ఉంది వాక్యం నేను రాజ్యమారామైందంటే మీ ద్వారా నా ద్వారా నువ్వు నేనే రాజ్యం అదే రీతిగా అలెగ్జాండర్ కాలంలో లేక పారస రాజుల తర్వాత పార్షిక రాజుల కాలంలో మనం చూస్తాము ఎస్ఎరు రాణి ఎస్తి రాని పార్షిక రాజుల కాలంలో ఉన్న ఆయన కదా ఆమె అహశ్వతి రాజు భార్య ఆయమే ఒక చిన్న గుంపు ఉపాస ప్రార్థన నుండి విశల్పలందరినీ కాపాడుకున్న గుంపు అది పర్లోక రాజ సాదృశ్యం దాని తర్వాత అలెగ్జాండర్ గ్రీసు దేశ కాలంలో మీకు తెలుసు గ్రీసు కాలంలో గ్రీసు సామ్రాజ్యంలో దేవుని బిడ్డలు ఎట్లా చెదిరిపోయింటనే ప్రపంచాత్మకంగా అదేవిధంగా రోమా సామ్రాజ్యం టైంలో మన ప్రభు కాలం అది మన ప్రభు కాలంలో ఆయన మరణానికి సాదృశ్యం ఆ రాజులందరినీ ఆయన కూలగొట్టిండు అది ముందు చెప్పే చెప్పిన రాజ్యంలో అన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను ఈరోజు ఆ రాజ్యాలలో ఏవి కూడా పాపులారిటీ లేవు ఏవి కూడా ప్రపంచంలో గుర్తింపదగినవి కావు అయి పేదరికంతో బాధపడుతుంది అశూర్ అట్రస్ లేకుండా తర్వాత పబులోను భూ మండలంలోనికి దిగిపోయింది దాని తర్వాత పారసీక రాజులు అడ్రస్ లేకుండా పోయిన రోజు క్రీసి దేశంలో బెగ్గింగ్ విచ్చమడుకున్నారు యవనస్తులు రెండు సంవత్సరంలో ఆర్థిక స్థితిపతమైనప్పుడు యవనస్తులు రోడ్ల మీదకి వచ్చి మంచి డ్రస్ క్రెడిట్ కార్డులు ఊడప్పుకుంటలేడు హోటల్స్ అలా తిందామంటే క్రెడిట్ కార్డులు పెట్టుకొని కూడా పాపం వాడికి తిండి దొరకలే అప్పుడు చేతి బెగ్గింగ్ రోడ్ల మీద ఇట్లా చేతులు చాపి బిగించేసి అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు బీసేశాడు రోమా సామ్రాజ్యం ఒకప్పుడు గడగడలాడించింది మన ప్రభుని సెలవేసి చంపింది ఆ రోజు మనుషులు భయపడేవారు నిరోచక్ర నిరోచక్ర ఎవరికి వస్తున్నట్టే భయపడేవారు సీజర్ వస్తున్నట్టే భయపడేవారు ఈరోజు అడ్రస్ లేకుండా పోయి దాన్ని ఎవడు గుర్తించాడు ఎందుకు పార్లవరాజ్యం ఆరంభమైంది ఇక్కడ తండ్రి స్థాపించిన ఆ రాజ్యం ఆరంభమైంది ఆ రోజు నుంచి ముదులుకొని వెయ్యి సంవత్సరాలు అయిపోయింది రూపమాని ఆత్మీయ స్థితిలో అర్థం ఆ వెయ్యి సంవత్సరాలు నిజంగా వెయ్యి సంవత్సరాలు కాదు ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరాలతో కూడిందంటాడు ఒక దినము వెయ్యి దినంతో కూడిందంటాడు కాబట్టి అది ఏ రీతిగా నువ్వు ఆత్మీయంగా పోల్చుకుంటావా ప్రకృతి సహజంగా పోల్చుకుంటావా నేనైతే ఈరోజు స్ట్రాంగ్ నంబర్స్ ఓపెన్ చేయలేందుకంటే నాకు ఆనెస్ట్లీ నిజంగా టైమే దొరకలేదు లేట్ గా జరిగింది కర్నూలు హైవే మీద మేము ట్రాఫ్ అయిపోయినాం ట్రాఫిక్ అక్కడే కనీసం నలభై ఐదు నిమిషాలు పట్టింది లేకుంటే ఒక గంట ముందే వచ్చేవాడిని హైదరాబాద్కి నేను పర్లేదు కాబట్టి పర్లోక రాజ్యము ఆరంభమయ్యి ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అట్లా పరలోక రాజ్యం ఎట్లా విజృంభించి విస్తరించింది ప్రపంచాత్మకంగా అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తెలియచినాక ఏం జరిగింది వాడు మోసగించలేకుండా వాడిని ఏం చేసేడు చూడండి ఒకసారి కొలసి పత్రిక రెండవ అధ్యాయము కొలసి రాసిన తులసి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము మనం చూస్తున్నాము ఆయన ఏ రీతిగా దుష్ట శక్తులని బంధించిండని ఆయన ఆయన శిలువ మనకు సంబంధించిన విషయం ఇక్కడ మనం చూస్తున్నాము ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగాను చేసి శిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకలు కనపరిచను అంటే ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు ఇట్లా చైన్స్ వేసి కట్టుకొచ్చి సందులలో రోడ్ల మీద తిప్పుతారు అన్నట్టు ఓడిపోయిన వాళ్ళని పట్టుకొని ఆ రోజులలో రాజులు శత్రు ఓడిపోతే వాడిని బంధించి వాడిని రోడ్ల మీద నడిపించుకుంటే తీసుకొస్తారన్నట్టు అదే విధానంగా ఇక్కడ చూపిస్తున్నట్టు కేసు ప్రభు శిల మీద తన ప్రాణం క్రైదనంగా పెట్టి పాపం శాపం రోగాల మీద విజయం పొంది ఆ శత్రువులని ఆయన వాడి దూతలను ఏం చేసినాడు నిరాధాలుగా చేసినడు తర్వాత సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరచను అంటే ఎంత బాహటంగా చెప్తున్నాడంటే సైతాను శక్తులకి ఏ పవర్ లేదు వాడికి ఏ ఆయుధం లేదు నిరాదాయలను చేసేసిన చూడిప్పుడు వాడు వేడుకకి అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టిన వాడిని అందరు చూచి రాగానే ఎగ్జిబిషన్ ఏదైనా వస్తువు పెడితే ఎట్లా చూస్తారో ఆహాటంగా ఎగ్జిబిషన్గా చేస్తున్న వాడిని చూడండి వాడికి ఏ ఆయుధం లేదు ఒకప్పుడు ఉండేవాని దగ్గర వాని ఆయుధాలన్నీ నేను తీరేసిన నినాదాయణ వాడు ఇప్పుడు నేను వాడిని బంధించేసి ఇప్పుడు చెప్పండి బంధించిన వాళ్ళు మిగద్దరు తన వేసిన వా కాబట్టి మొదటి అంటే ఆయన చనిపోయి తిరిగిచ్చినాక దేవుని వాక్యము ప్రపంచాత్మకంగా విస్తరించట్లు మనం చూస్తాం కదా ప్రపంచాత్మకంగా కానీ కరెక్ట్గా మోసము ఎప్పుడు ఆరంభమైంది మీరు ఎవరని చెప్పగలరా కరెక్ట్గా పలాని డేటు పలాని తీర్థం చెప్పలేము ఇవన్నీ సూచనలు కదా కాబట్టి వాడు వెయ్యి సంవత్సరంలో నిరాధారణగా ఉంటే ఈ యొక్క ప్రపంచాత్మకంగా సువార్త ప్రకటించబడినాక అనేక మంది రక్షణ పొందిన ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య అన్నిటికంటే అధికమైన సంఖ్య అని తెలుసు మీకు సరే అందులో సంపూర్ణంగా రక్షింపబడ్డవారా లేక సగం సత్యం అగ ఉన్నవారా సంపూర్ణంగానే కొరకు సమర్పించుకొని జీవిస్తున్న ఇవన్నీ ప్రశ్నార్థకంగానే ఉంటాయి కానీ మోసము ప్రశ్నత్వము సంభవించాలా ప్రపంచమంతట వాడు బయట ఉంటేనే కానీ సంభవించదన్నట్టు కాబట్టి వాడిని ఎట్లా బయటకు లాక్కొని అనేది మనం చూసినాం ఆరవ బూరలో మనం చూస్తాం దాన్ని సారీ ఐదవ బూరలో మనం చూస్తాం ఐదవ బూరలో మనం ఏం చూస్తామంటే అకాదం నుంచి పొగ వంటిది రావడం అందులో నుంచి మిడతలు పెట్టి రావడం అని మనం చూసిన వాక్యం ఈ పొగ దేని సంబంధించింది మిడతలు దేని సంబంధించింది మనం చూపించిన తర్వాత ఆరవ బూర ఎప్పుడన్నా మనం నెక్స్ట్ వీక్ ఒకసారి చూస్తాం కావాలంటే దానికి ఆరవ బూర పూదినప్పుడు ఏం జరిగింది పాతల లోకపు తాళమ్ములు దేవుద కనుగ్రించబడ్డట్టు మనం చూస్తాం దాన్ని తెరిచినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తాం దాని తర్వాత సగతానికి మరణం మీద అధికారం అనుగ్రహించబడిందని మనం కూడా మనం చూస్తాం కాబట్టి వాడు ఏ ఈ సంఘాన్ని మోసగించండు అన్న విషయాలను మనం బహుదీర్ఘంగా చూసినాం అంటే ఎటువంటి బోధలతో వాడు మోసగించండు ఎటువంటి వాడి ఆయుధాలు తిరిగి ఎట్లా వాడు మన మీద ఉపయోగించండు వాడిని నిరాధనగా చేస్తే వాని మనము మళ్ళా వానికి ఆయుధాలను మనం ఇచ్చిన వాళ్ళలాగా చూపించిన నీ వాక్యాలు నీ జీవం నువ్వు విధానంలో నువ్వు పరిశుద్ధంగా జీవించకపోవడంలో నువ్వు అపవిత్రంగా జీవించడం వలన విగ్రహాలను తెచ్చిపెట్టుకోవడం వలన ఆత్మలో నీ హృదయం ను విగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడం వానికి నువ్వే ఆయుధాలు ఇచ్చిన వర్నే చూపించిన వాక్యం కాబట్టి వాడి ఆయుధాలు ఏంది నీకు తెలుసు ఆ ఆయుధాల ధరనే మోసగిస్తాడు ప్రపంచ ఆయుధాన్ని మనుషులనే ఎట్లా మోసగిస్తాడు నేత్రాస శర్రాస జీవ కుటుంబం ఇవే కదా వాడి మూడు ఆయుధాలు ఈ మూడు ఆయుధాలతో వాడు ప్రపంచాన్ని మోసగించిండు ఈరోజు రాజులని మోసగించిండు పొలిటిషియన్స్ ని మోసగించిండు బిజినెస్ మెన్ ని మోసగించిండు రిలీజియస్ లీడర్స్ ని మోసగిస్తా ఉన్నాడు దేవుని బిడల్ని మోసగిస్తా ఉన్నాడు ఎట్లా మోసపోయినా అనేది దీర్ఘకాలంలో మీరు ఈ బోధలో ఉన్న వాళ్ళకైతే మీకు తెలిసేవన్నీ ఎట్లా క్రైస్తవ జీవితం మోసపోయినది మొదటి రెండు గుంపులు ఎట్లా మోసపోయినాయి మూడవ గుంపు ఎట్లా మోసపోయింది సగం సత్యం సగం అబద్ధంలో ఉంది నాలుగవ గుంపు గ్రహించి వాటి నుంచి బయటకు వచ్చిందని నేను చూపించిన ఇక్కడికి నేను ఈ వాక్యని ముగిస్తా కొంతసేపు వచ్చే వారం మరికొన్ని విశేషాలతో విషయాలతో మనం ఈ ఆరాధనని మనం కొనసాగిస్తాం కొంత ప్రార్థనలో కూర్చోండి మీరు కూడా ధ్యానించండి మీకేమన్నా దేవుడు బయలుపరిస్తే వాటిని మీరు పంచుకోవచ్చు మన వాట్సాప్ గ్రూప్ లో నేను ఇట్లా అర్థం చేసుకుంటాను పెట్టండి ఇంకా ఎవరికైనా అర్థమైతే రాయచ్చు కూడా అట్లా వాడుకోవాలా వాట్సాప్ గ్రూప్ ని పోస్టింగ్స్ కి ఇంటెక్చువల్ గా డెవలప్ కావాలా దేవుని అందు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అంటాడు కదా కాబట్టి ఆయన జ్ఞానంలో అభివృద్ధి మనం నేర్చుకుందాం అటువంటి గ్రూప్ ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిద్దాం పరశుధురవగు తండ్రి సర్వోన్నతుడలు మా దేవ మీకే కృతజ్ఞత తర్పించుకుంటున్నాం ప్రభు ఈ యొక్క సంబంధించిన విషయాలను మేము ధ్యానిస్తాంనైనా మతపరమైన బోధల్ ప్రభావ మతం మూడుగా విపచింపబడిందని మేము చూస్తా ఉన్నాంనైనా వెయ్యేళ్ళు ముందే జరిగిందని వెయ్యేళ్ళ తర్వాత జరుగుతుందని వెయ్యి ఏళ్ళ మధ్యలో అసలు జరగదని వెయ్యిళ్ళు అనేదే లేదని రకరకాల క్రైస్తవ బోధులు ఉంటుండగా మాకు దాన్ని మళ్ళీ ఈ సత్యాన్ని గ్రహించే అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇదైనా కొన్ని మీరు మాకు చూపించినట్టు ప్రభావ వెయ్యి ఏళ్ళు ఆరంభమై ఎంతో ప్రపంచమంతట సువార్త విస్తరించబడింది వాడు బంధింపబడినాక వాడు నిరాదాడు కానీ వాడు ఇప్పుడు ప్రపంచంలో తిరిగి మోసాన్ని పెంపొందిస్తున్నాడని మేము చూస్తా ఉన్నాం నైనా సంఘంలో కంగాళ బోధలలో అబద్ధ బోధలు అబద్ధ ప్రవర్తలు ప్రపంచాత్మక జరుగుతుందని తెలుస్తున్నాం కాబట్టి వీటన్నిటినీ గ్రహించి మేము ప్రభు బహు జాగ్రత్తగా వీటిని పరిశీలించాలా వీటిలోని విషయాలను ధ్యానించాలా అనేది మేము చూపించాలా ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండాలా అటువంటి జీవితం మాకందరికి ప్రతి ఒక్కరు జీవితంలో తను మనకరిగించండి స్వస్థతలు దయచేసి మన చింతలు దయచేసి వింపిన శృతించాలన్నా సేపడానికి ఏసు క్రీస్తు పరిశోధన ప్రార్థించినాం తండ్రి గుడ్ నైట్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలంతో అయినడు కాక ఆమెన్ అందరికి ప్రైజ్ రాడన్నా ప్రైజ్ రాడు సిస్టర్స్ అందరూ ప్రైజ్ రాడు